ీనాస్తమేష్ఠరాజు బ్రహ్మా బ్రహ్మణస్పద శుభవీదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురుపరంపరాక్యాన్వయాత్ మనం పూర్వపక్షం చూసినట్టు గుర్తు నాకు దైవం ప్రాప్తే బ్రూమ పరమాత్మోపదేశ ఏ వాయం ఆత్మవారే ద్రష్టవ్య అంటే అది జీవాత్మను తెలుసుకోమని కాదు అంటే పరమాత్మ కంటే భిన్నంగా ఉన్న జీవాత్మను తెలుసుకో అని కాదు పరమాత్మను తెలుసుకోనే అర్థం మరి జీవాత్మ పరమాత్మను అంతర్గతం కాబట్టి ఇక్కడ పరమాత్మోపదేశమే కానీ ఈ ప పర్టికులర్ ఆత్మను తెలుసుకోమని ఉపదేశం కాదు అసలు మనిషి పరిచ్ఛిన్న ఆత్మ గురించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఏమిటి తెలుసు పరిచ్ఛిన్న ఆత్మ గురించి ఏం తెలుసుకుంటారు అది పరిచ్ఛిన్నము కల్పితం దాని ముఖమే చెప్తోంది పరిచ్ఛన్నము అని కల్పితం ఎందుకు దాని గురించి ఏమిటి తెలుసుకోవాలి అది ఏ అధిష్టానం నుండి కల్పించినప్పుడు ఉందో దాన్ని తెలుసుకోవాలి కానీ నీడలేమిటండి తెలుసుకునేది ఆ నీడకి కనెక్షన్ ఉంటుంది రియల్ అది తెలుసుకోవాలి కాబట్టి ఇది పరమాత్మోపదేశమే కస్మాత్ ఎందువల్ల వాక్యాన్వయాత్ ఆ వాక్యాన్ని ఆత్మవారే అనే వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అన్వయాత్ అన్వయించడము అంటే పదపద ఈ పదానికి ఆ పదం సింటాక్స్ అది కాదు ఇది వాక్యశాస్త్రం ఇది పదశాస్త్రం కాదు కాబట్టి వాక్యాలన్నీ తెలుస్తూ ఉంటాయి పూర్వాపర సందర్భాలను అన్నింటినీ పరిశీలించుకుని ఆ కాంటెక్స్టు అక్కడ తాత్ప్రయ లింగములు ఉంటాయి వాటి అన్నింటినీ చూసుకుని దాన్ని బట్టి ఆత్మ అంటే పరిచ్ఛిన్నమైన జీవాత్మత అది పరమాత్మవి అని మనకు అర్థమైపోతుంది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాక్యం హేదం అవేక్ష్యమానం ఈ అంటే ఎందుకంటే ఇదం వాక్యం ఈ వాక్యము అంటే ఆత్మవారే దృష్టం చేశో అనే వాక్యం దాన్ని మీరు జాగ్రత్తగా పరీక్షించాలి అవేక్ష్యమానం దాన్ని ముందు వెనుకలు పౌర్వాపర్యన దాన్ని నిన్నేం చెప్పారు వెనకాల ఏం చెప్పారు ఉపక్రమ ఉపసంహారాలు సందర్భం అదంతా కూడా పరీక్షించుకోవాలి పరీక్షించుకుని చూసుకోవాలి సైంధవ మానయా అంటే గుర్రం పట్టుకొచ్చింది సంభోజనం చేస్తూ పెరుగు పెరుగు వడ్డించారు పెరుగు ఉప్పొక్కర్లా రుచిగా ఉంటే ఉప్పకర్లా కానీ ఆ పెరుగు మరీ పొల్ల పెరుగు అయిందనుకోండి అప్పుడు ఏం చేయాలి తినకుండా వదిలేసేస్తే శ్రేష్టం ఎందుకంటే స్టొమక్ సేవ్ అవుతుంది కానీ కొన్ని సందర్భాల్లో చెల్లడానికి తినకుండా వదిలేయడం టేబుల్ బ్యాలెన్స్కి అది కుదరదు ఇండియాలో కుదరదు అమెరికాలో కుదురుతుంది కాబట్టి టేబుల్ బ్యాలెన్స్ని పరిరక్షించ పరిరక్షించడం కోసం అది తినేసేయడానికి నిశ్చయించుకుని అప్పుడు ఉప్పు పట్టుకున్నాం మనం అని సంస్కృతంలో మాట్లాడుకునే అలవాటు మీద వీడు సైంధవ మానయా అన్నాడు అంటే ఉప్పు తీసుకురా అంటే మీరు వీడు గుర్రాన్ని పట్టుకొచ్చాడు అంటే వీడు గుర్ర మీద ప్రయాణం చేసి గుర్రాన్ని బయట కట్టి పెట్టాడు గుర్రాన్ని పట్టుకోకపోవచ్చు పూర్వాపర సందర్భం చూసుకోద్దు గుర్రేజ్ చేస్తాడు అది తినేవాడు గుర్ర చేస్తాడు చెప్పుల్లో కాలు పెట్టి సైంధవ మానయా అంటే ఉప్పు పట్టుకోకూడదు సో పూర్వాపరాలు చూసుకోవాలి అలాగే ఆత్మ అంటే ఇంకో ఈ ఆత్మ మా ఆత్మయే అని అలా పట్టేసుకోకూడదు దాన్ని ముందు వెనుక చూసుకుంటే అది పరబ్రహ్మను చెప్పేటువంటి పదము అని తెలిసిపోతుంది పరమాత్మానం ప్రతి అన్వితావయవం లక్ష్యతే ఆ వాక్యంలో అవయవాలు ఉంటాయి కర్తాకర్మ క్రియ ఇవన్నీ ఉంటాయి అవన్నీ కలిపి అన్వయిస్తాయి ఒక తాత్పర్యంలోకి అవన్నీ కలిపి పాయింట్ అవుట్ చేస్తూ ఉంటాయి ఆ విధంగా ఆ తాత్పర్యం ఏమిటి అంటే పరమాత్మని తెలుసుకోవాలి అది తాత్పర్యం కాబట్టి ఇది తెలుసుకోవాలి అనేటువంటి తాత్పర్యం ఏం లేదు తెలుసుకోవడం అనవసరం ఇప్పుడు నాహం నమమ్మా అంటే ఇంకా మిగలడు జీవుడు మిగలడు అహం మమ అనే అభిమానం చుట్టూ ఉంటాడు జీవుడు అహమ్మ మమ తీసేస్తేనే అసలు పోయాడు మమా తీసేసేప్పటికే త్రీ ఫోర్త్స్ జీవులు పోయారు ఒక ఇంకా అహమ్మ ఎప్పుడైతే తీసేశారో ఇంకేమీ లేదు సో జీవులు పోతాడు కాబట్టి ఇక్కడ ఆత్మ అనేది వాక్యంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా పరమాత్మ అనే తత్వాన్ని బోధిస్తూ ఉన్నాయి కథమితి తదుపపాద్యతే అది ఎలాగా ఈ వాక్యంలో ఉండే అవయవాలన్నీ పరమాత్మ వైపే ఇండికేట్ చేస్తున్నాయి ఇదో ఇదొక సింబల్ పూర్వం పుస్తకాల్లో ఇలా ఉండేది సింబల్ అవి పరమాత్మ వైపే సూచిస్తున్నాయి అని ఆయన ఎలా చెప్పడం అంటే అది ఎలాగో మీకు వివరిస్తున్నాము అమృతత్వశతు నా శాస్తి విక్తేనా పూర్వాపురాలు చెప్పాలి ముందు పూర్వం చెప్తున్నారు పూర్వం ఏమిటంటే యాజ్ఞవల్క్యుడు మైత్రేయిని పిలిచి మైత్రేయి పెద్ద భార్య అనుకోండి పిలిచి చెప్తే మిగతా కొడుకులకి అవుతుంది అలాగే మైత్రేయికి చెప్పినట్లయితే మైత్రేయికి అన్వయించింది కాత్యాయనికి కూడా అన్వయిస్తుంది కాత్యాయిని వీళ్ళ పిటిన్ మైత్రేయుని శక్తి చేయాలి అందుకోసం మైత్రేయుని పిలిచాడు పిలిచి నేను గృహస్థుల చాలాకాలం ఉన్నాను చాలంతిపాటికి నేను సన్యాసిస్తాను అని చెప్పాడు అంటే ఆవిడండి సన్యాసిస్తాను అని అంతటితో కూడుకోకుండా చాలా సంపద బోగుపడింది అంటే గోవులు గో సంపద ఎందుకంటే ఆయన మహాపండితులు ఆ జనక మహారాజు గుంపులు గుంపులు గోవులు తోలేసేడి గోవులతో పాటుగా ల్యాండ్ కూడా ఇస్తారు గోవి చూరు పూర్వం గోచారము కూడా ఇస్తారు సో అగ్రహారీకుడు చాలా సంపన్నుడు పూర్వం మనీ ఉండేది కాదు పెరిగినో మనీ ఏదైనా పది బుస్తాలు ధాన్యం కావాలనుకోండి ఓ గోవు తోలేయడం పది ధాన్యం తెచ్చుకోవాలి అలాగే బార్టర్ సిస్టమ్ ఉంది కాబట్టి క్యాటిల్ ఈజ్ ఈజ్ వెల్త్ ఇప్పుడు కౌపాయిస్తాను ఉండి ఇవాళ వెస్ట్లో Akkada cattle is used for a different purpose. But still it is wealth. Cattle is wealth. Apatlo dollar bill sundi ukao, dollar coins sundi ukao. Dollar coins are not important. Cattle is important. So, rakkinga ikkada cattle inko rakkinga vata karvali. Ikkada cattle is meant for a different purpose. In those days, not now. So, kapatti ayana baga sampon nulu. Pagga wealth galavadu. ఇప్పటి కూడా ఈ నిన్నమన్నట్టు దాకా మీరు సాహిత్యం చూసినట్లయితే తెలుగు సాహిత్యం సంస్కృతి సాహిత్యం చూసినట్లయితే మనిషి యొక్క స్టేటస్ని క్యాటిల్ తోటి నెంబర్ ఆఫ్ క్యాటిల్ హెడ్ హౌ మెనీ హెడ్స్ హీ ఓన్స్ ఎన్ని తలకాయలు ఎన్ని హెడ్స్ హీ ఓన్స్ అంటే హెడ్స్ అంటే క్యాటిల్ హెడ్ అంటే రెండు ఆవులు ఉన్నాయా ఓ అలాగా ఇంకొక మెషర్ ఉంది అది ఎలాగంటే వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు జున్ను పాలు దొరుకుతాయి త్రూ అవుట్ ది ఇయర్ జున్ను పాలు దొరుకుతాయి అంటే త్రూ అవుట్ ది ఇయర్ ఏదో ఆవు ప్రసవిస్తూ ఉంటుంది అర్థం అంటే అన్ని ఆవులు ఉండాలి అంటే దాన్ని బట్టి ఒక లెక్క నాట్ అండ్ ఈజీ ఆ సంపద ఉంది దీన్ని దానికి ఏదో ఒక సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది కదా ఆ సెటిల్మెంటు చేస్తాను అని పిలిచాడు ఈ సంపదను అంతనే నీకు కాత్యాయునికి అంతంకరవాణి అంటారు మీ ఇద్దరికి మధ్యన తలైతే తర్వాత దెబ్బలు పడుకుంటారు ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులే సెటిల్ చేసేసి వెళ్ళిపోతారు లేకపోతే అన్నదమ్ములు తర్వాత దెబ్బలు అడుగుంటారు ఎందుకంటే ఇళ్ళు ఉంటాయి నలుగురు బ్రదర్స్ ఉన్నారనుకోండి రెండు ఇళ్ళు ఉన్నాయనుకోండి దాన్ని ఎలా సెటిల్ చేస్తారు మూడు గేదులు ఉన్నాయనుకోండి మూడు ఆవులో గేదులో ఎలా సెటిల్ చేస్తారు ల్యాండ్ కూడా ఇక్కడ నాలుగు ఎకరాలు అక్కడ రెండున్నర ఎకరాలు అక్కడ ఎకరం పోవు అలా విడివిడిగా ఉంటుంది దానికి సెటిల్మెంటు పెద్దవాళ్ళే చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పీసు వాడు తీసుకుంటాడు అది ఎక్కువ ఉంది కదా అని చెప్పనే ఈ పశువులను నువ్వు తీసుకో ఈ క్యాష్ నువ్వు తీసుకో అలా వాళ్ళే అడ్జస్ట్ అది వీళ్ళు ఫాలో అయిపోతారు ఆ పని ఏదో చేసేసి వెళ్ళిపోవాలి పోయ్య లోపల వీళ్ళు ఏదో రాసేసి వీళ్ళు రిజిస్టర్ చేసిపోతే మంచిది లేకపోతే కొట్టుకుంటారు తర్వాత దానివల్ల ఏమి వేసుకుంటాం వాళ్ళు దెబ్బలాడుకున్నారనుకోండి దానివల్ల మనం వాళ్ళు దెబ్బలాడుకునేందుకు కావాల్సిన పరిస్థితులు కల్పించి వెళ్ళకూడదు వాళ్ళని వాళ్ళ మీద ఏదైనా కడుక్కమంటుంటే అలాంటిది ఏదైనా చేయొచ్చు వాళ్ళ కక్ష తీర్చుకోవాలంటే అలాంటిది ఏదో పెట్టుకోవాలి లేదు వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లయితే మనకు రిజిస్టర్ చేసేసి వెళ్ళిపోతే బెస్ట్ ఈ గృహస్థులకే కాదు సన్యాసులకే ఉంది ఈ పరిస్థితి అవును మరి ఒక్కొక్క సన్యాసి కోట్ల కోట్ల ప్రాపర్టీని అక్యూమిలేట్ చేసి పెడతాడు ఏదో పేరు మీద ఏదో నాలుగు ట్రస్టులు పెడతాడు నాలుగు ట్రస్టులకి తనే చైర్మను అని ఆ ట్రస్టులని డిస్ట్రిబ్యూట్ చేసి డీసెంట్రలైజ్ చేయడాడు అన్ని చెక్ల మీద తనే సంతకం పెడుతూ కాబట్టి సో హీ హోల్డ్స్ ది పవర్ దాంతో ఆయన కనుక గాయబోయాడు అనుకోండి ఇంకా గహనం పోతుందండి కాలప్రవాహంలో అప్పుడు పెద్ద పెద్ద రెవల్యూషన్స్ వచ్చేస్తాయి అంటే ఏంటి మర్దర్స్ అయిపోతాయి కాబట్టి ఆయన తెలివైన వాడైతే ఏం చేయాలి ఈ శిష్యుడికి ఇది ఆ శిష్యుడి అది అలా అయితే కొట్టేసుకుంటారు ఒక ఆయన సత్యసాయి ట్రస్టే ఉపమానం పడుతున్నారు కరెక్ట్గా ఉన్నాడు నేను గమనించలేదు అది సత్యసాయి ట్రస్ట్లో అలా కుట్టుకున్నారా వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారేమో అనుకున్నాను నేను కాన్ఫ్లిక్ట్ ఉంది కాన్ఫ్లిక్ట్ ఉంటే పర్వాలేదు కుట్టుకు చచ్చిపోతారు కాశీలో ఒక ఆయన పోయాడు పోతే ఒక శిష్యుడు దానికి పీఠాన్ని ఎక్కాడు రెండో శిష్యుడు తన శిష్యుడు తన వర్గాలంతరే ఇప్పుడు ఈ పార్టీలో వర్గాలు ఉండి కొట్టేసుకుంటూ ఉంటారా అది న్యూస్లో వస్తూ ఉంటుంది సరిగ్గా అలాగే కొట్టేసుకుంటారు అదే లెవెల్లో కొట్టేసుకుంటారు ఈ రెండో శిష్యుడు తన పరివారాన్ని అంతనే వేసుకుని రెండు వందల మందిని వేసుకుని ఊరేగింపు మీద వచ్చేసి ఆ కట్టెలు కూర్చుని వీళ్ళందరినీ కొట్టేసి తనివేసి ఆయన ఆశ్రమం ఆక్రమించేసి తన పీఠం మీద కూర్చొని ఆ భయం చేయను హరే రామ హరే రామ నిజంగా అప్పుడు పాప మొదటి శిష్యుడు నా గురువుగా ఇచ్చాట్లా అంటే ఎవడు వినివ్వడు కర్ర మీద ఒకటి నది మీద ఒకటి వేసేసి గెంటేశారు బయటికి ఇంకెందుకంటే మీరు ఆక్రమించడం మొహమాట పడితే పని అవుజిటల్గా త్రోది తెలుసలు ఇంకా వీధిలో కూడా లేకుండా తోసేసి అప్పుడు ప్రేమగా మాట్లాడచ్చు అలా చేశారు కాశీలో అలా చేశారు అలా చేస్తూనే ఉంటారు ఇప్పటికే ఒక ఆశ్రమానికి పీఠాధిపతి ఇన్ ఎగ్జైల్ ఒక ఆయన ఉన్నారు పూజ స్వామీజీ చెప్పారు ఈ మాట పీఠాధిపతి ఇన్ ప్లేస్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈజన్ సర్పర్ ఈ పీఠాధిపతి ఇన్ ఎగ్జైల్ ఉన్నాడు ఆయన రియల్ పీఠాధిపతి అని ఆయన దగ్గర ఉన్న నలుగురు అసలు ఈ దగ్గర బలిపల్లి ఆయన దగ్గర పలి బల్లి ఉంటారండి అబ్జాయి చేసి సో ఎనివే ఎక్కడికో పోయాం డైగ్రెషన్ అంటారు మీ ఇద్దరు దెబ్బలాడుకోకుండా ఉండడం కోసం ఈ సెటిల్మెంట్ చేస్తాను అని విత్తాన్ని చాలా సంపద ఉంది మీ దగ్గర ఇచ్చిపోతాను అని అంటాడు అంటే ఆవిడ అనే ఆవిడ సంపదని పొందినట్లయితే అమృతత్వము లభించునా అని అడుగుతుంది అంటే ఆయన ఎంత బాగా చెప్తాడంటే ఆ ప్రకటన ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆయన ఏమని చెప్తాడంటే అమృతత్వం మాట ఎందుకు మనీ ఉన్నట్లయితే నువ్వు చుట్టూ చూసుకో మనీడ్ పీపుల్ ఉంటారు వాళ్ళ మళ్ళీ కానీ నువ్వు బ్రతకచ్చు ఇప్పుడు మనీడ్ పీపుల్ ఎలా ఎలా ఉంటారు రైల్లో మీరు ప్రయాణం చేశారనుకోండి మీరు సెకండ్ క్లాస్లో ప్రయాణం చేస్తే మనీడ్ పర్సన్ ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తారు తర్వాత మీరేమో బస్సు ఎక్కుతారు వాడేమో సొంత కార్లో పోతారు ఏసీ కార్లో షెఫర్ డ్రైవర్ కార్లో పోతూ ఉంటారు మీరేమో ఫ్యాన్ కింద కొనుక్కుని నిద్రపోతాడు ఆయన ఎయిర్ కండిషన్ ప్యాలెస్లో నిద్రపోతాడు ఇలాగే డిఫరెన్సెస్ ఉంటాయి యూ కెన్ సీ ఆల్ దాట్ అంటే దట్ ఈస్ నాట్ మనీ విల్ రీవ్ యూ నథింగ్ మోర్ నథింగ్ లెస్ అంటాడు కాదు అమృత అమృతత్వ సేనా శాస్తి ఇక్కేనా అమృతత్వం అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్ ఇటర్స్ దానికి డబ్బు ద్వారా అది పొందేటువంటి ఛాన్స్ రూపాయలు పైస లేదు ఆశ కూడా లేదు ఈవెన్ కల్పించడానికి కూడా అవకాశము లేదు ఇక యాజ్ఞవల్ క్యా దుపశ్యా ఆ మాట విందా ఆయన చెప్పిన మాట వింది విని ఆవిడ ప్రశ్నలు వస్తుంది ఏ నాహం నామృతాస్యాం కిమహం తేన భాగవతంలో ఒక కథ ఉంటాడు ఒక తండ్రి ఉంటాడు ఆయనకి ముగ్గురు కొడుకులు ఉంటారు పెద్ద కొడుకులు ఇద్దరూ ఇంటి దగ్గరే ఉంటారు ఆస్తి పాస్తి చూసుకుంటూ ఉంటారు మూడో కొడుకు తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోతాడు బ్రహ్మచారిగా ఉండగానే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ గడిపిస్తాడు హిమాలయాల్లో ఈ మొదటి ఇద్దరు కొడుకులు పెళ్లిళ్ళు చేసుకుని కాపరాలు పెట్టుకుని నీళ్లు వాకిళ్ళు సంపద ఉంటారు తండ్రి చూస్తూ ఉంటారు ఈ తండ్రి చచ్చిపోయే లోపల ఎప్పుడైనా ఈ మూడవ కొడుకుని చూసి చచ్చిపోవాలని ఆయనకు కోరుకుంటుంది ఆయన కోరిక ప్రభావమో ఏమో మొత్తానికి అతను తపస్సు పదేళ్ళు పన్నెండేళ్ళు తపస్సు చేసుకుని విరమించుకుని వెనక్కి వస్తాడు వెనక్కి వస్తే మొత్తం సంపద మీ అన్నలు ఇద్దరు పుచ్చేసుకుని వాళ్ళే మొత్తం వనరులంతా వాళ్లే తమ్ముడికి ఎదనో వటా అంటే తమ్ముడు మాట వాళ్ళు ఎత్తద్దు హిమాలయాలకు వెళ్ళిపోయి వాడికి ఎందుకు అని చెప్పేసి మొత్తం డిస్మిస్ చేసేసి అంత సంపద వాళ్లే కబ్జా చేసి కూర్చున్నారయ్యా నేను ముసలివాడిని అయిపోయాను నేనేమి ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ నేను అడిగితే కూడా వాళ్ళు మీద పడిపోతే చూసుకుంటున్నారు నువ్వు వెళ్ళి నువ్వు యంగ్ మ్యాను కనుక నీకు తపస్సు నీకు అడిగే హక్కుందిరా నువ్వు అడుగు నాన్న సంపదలో నా వాతావరణం ఇవ్వండి నేను అడుగు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అని తండ్రి చెప్తాడు మనసం మీద ఉండేది చెప్తే మీరు ఇతను వెళ్ళి అడుగుతాడు అయితే వాళ్ళు అంటారు నాన్న సంపదలో వాట నీ వాట నాన్న నీ వాట అని చెప్తారు వాళ్ళు అని ఆ మంచంతో సహా ముసలాయిన్లు ఎత్తి బయట పెట్టేసి ఇదిగో నీ వాట తీసుకుని బయలుదేరమని చెప్తారు చెప్తే వీడు తండ్రి అలాగ విసుకుపోయి చూస్తూ ఉంటాడు వీళ్ళ తిరిగితే ఇంత తిరిగితే ఎట్లుంటాయి ఆయన ఆయన అనుకోవాలి వెళ్ళిపోతాం అప్పుడు వీడేం చేయాలి నాకు ముసలాయిని వాటా ఇస్తారా సంపద మీరు పెట్టుకొని అని అతను అనాలా అండడు తండ్రిని ఆ వాటన సరే అయితే అని తండ్రికి తీసుకుని బయలుదేరతాడు బయలుదేరి ఓ చోట ఆ తండ్రిని ఎక్కడో పెట్టుకుని సేవ చేస్తూ ఆ తండ్రి అవసానావస్థతో వస్తుంది అవసానావస్థ వస్తే ఇంకా అవసానం రాలేదు మొత్తాన్ని పెద్దవాడు అయినా అక్కడ వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు అందిరస్సులు యజ్ఞం పెద్ద యజ్ఞం చేస్తున్నారు సత్రయాగము ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత మిగిలిన సామాగ్రిని తీసుకు వెళ్ళడం యజ్ఞం అయిపోతే మిగులుతుంది తీసుకు వెళ్ళడం అవి మళ్ళీ ఇంటికి పట్టుకుపోయి వాడుకోవడం అలా చేయకపోవడం అది డిస్ట్రిబ్యూట్ చేసేసి వెళ్ళిపోవాలి నేను చెప్పానని చెప్పు వాళ్ళ యజ్ఞానికి నేను చాలా సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ ఇచ్చాను వాళ్ళకి విజ్ఞానాన్ని అంతా పొందేరు వాళ్ళు వాళ్ళతో నేను చెప్పానని చెప్పు ఆ యజ్ఞం అయిపోయినప్పుడు మిగిలిన సామాగ్రిని నీకు ఇచ్చేసేమని నేను చెప్పానని చెప్పమంటాను అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇతరులు వెళ్తాడు విద్యం పూర్తి అవ్వగానే ఇలా చెప్పారు మా నాన్నగారు లేదు ఫలానా వారు కుమారుడు అంటే వాళ్ళు మొత్తం ఆ సంపద ఇతనికి ఇచ్చేస్తారు మిగిలినంతా కూడా అది తెచ్చుకుని ఇతను బళ్ళ మీద వేసుకుని తెచ్చేసుకోవడమే తెచ్చుకుందా వద్దా వాళ్ళు వెళ్ళిపోతారు బయలుదేరాలనుకునేప్పటికీ రుద్రుడు వస్తాడు నల్లగా ఉంటాడు నల్లగానో ఎర్రగానో ఉంటాడు చూడు ఎక్కడైనా యజ్ఞం అయితే మిగిలిన సంపద అంతా నాది నేను రుద్రుణ్ణి నువ్వేలా పట్టికెళ్తావు అది నాది అవుతుంది కాదు వాళ్ళు నాకు ఇచ్చారు వాళ్ళేవాళ్ళు యజ్ఞ శిష్టము రుద్రుడు శాస్త్రం అది నేను రుద్రుణ్ణి నల్లగా ఉన్నాడు నల్లగానో ఎర్రగానో ఉన్నాడు ఆయన శిష్ట పురుషారో రక్తపురుష అంతే కాదు మరి మా నాన్నగారు చెప్పారు ఆయన వేదాలన్నీ బాగా చదువుకున్నారు అసలు యజ్ఞానికి కావాల్సిన విజ్ఞానం అంతా ఆయనే ఇచ్చారట కూడా ఓహో అలాగా ఆయనైతే ఆలోచించే చెప్పుకుంటారు ఆయన ఒకసారి వెరిఫై చేసుకోం ఒక్కసారి వెళ్ళు వెళ్ళి ఆయన అడుగు ఇలా రుద్రుడు అనేవాడు వచ్చి ఇలా అడ్డు పెడుతున్నాడని చెప్పు ఆయన ఏ డిసిషన్ ఇస్తే దాన్ని మేము ఫాలో అయిపోతాం అని చెప్పాడు అంటే మళ్ళీ పరిగెత్తులు వస్తాడు తండ్రి దగ్గరికి చెప్పాడు రుద్రుడు హెల్డ్ అయితే వచ్చాడా రాడేమో అనుకున్నాను ఇంకా ఆయన వస్తే మటుకు మంది కాదుగా ఆయన చెప్పాడు ఆయన రాకపోతే మంది కానీ ఆయన వస్తే ఆయన అప్పుడు ఇతను మళ్ళీ వెనక్కి వెళ్ళి క్షమించు నీ దారికి అడ్డొచ్చాను నీదే ఆ సంపద అని వచ్చేస్తాం అప్పుడు రుద్రుడు పిలిచి ఆశీర్వదించి మొత్తం కోట్ల సంపద కనిపిస్తాడు ఈ తండ్రిని కూడా మంచి బలవంతుణ్ణి ఆయన అనారోగ్యం అంతా తీసేసి అప్పుడు నువ్వు వెళ్ళి నీ తండ్రి దగ్గర యజ్ఞ విజ్ఞానాన్ని అంతా నేను చదువుకో తపస్సు చేశావు యజ్ఞ విజ్ఞానాన్ని అధ్యయనం చేసి వివాహం చేసుకుని ఇంకా ఇది చేయాలి అఖండమైన సంపద రుద్రుడిస్తాడు అదీ కథ చూడండి ఆ కథ ఎలా ఉంది అంటే స్వార్థం కోసం పోతే వాళ్ళు అంతా నష్టమే కొడతారు ఎప్పుడూ స్వార్థం కోసం పోకూడదు చాలా పెద్ద విశాల హృదయంతో ఉండాలి ఎదరవాడు నాది అంటే అది తీసుకోరా అన్నట్టుగా ఉండాలి అల్టిమేట్గా ఈ ధనము ఈ సంపదలు ఇవి ఏమీ మిగిలివేమీ కాదు ఆవిడ అంటూ ఉంది ఈ సంపద నాకు ఇస్తానంటావు అది నాకు అమృతత్వాన్ని ఇవ్వలేదు దాంతో నేనేం చేస్తాను అంటే ఈ భోగాల్ని భోగాలు ఎవరికి కావాలండి భోగాలు కావాలన్నవాడు ఇప్పుడు అవివేక్తి ఇంకా పాపం వాడికి వివేకం రాలేదు ఇంకా అజ్ఞానంలో ఉన్నాడని మనం వాడి గురించి దుఃఖించాలి తప్ప వాడిని చూసి అసూయపడాల్సిందేం లేదు భోగాల్లో ఉన్నవాడిని చూసి మీరు ఏమీ అసూయపడ ఎందుకంటే వాడు ఆ వలయంలో చిక్కుకుని ఉంటాను డబ్బు మోర్ అఫ్ ఎట్ మోర్ అఫ్ ఎట్ అనే వలయో చిక్కుకుని ఉంటారు వాళ్ళు దాని నుంచి బయటికి రాలేరు దాని చేత కబలించి వేయబడతారు కాబట్టి వాళ్ళని చూసి అసూయపడాల్సింది ఉంది వాళ్ళను చూసి జాలిపడాలి అయ్యో పాపం అని జాలిపడాలి అయ్యో పాపం అని జాలిపడాలి ఆయన ఒకటి ఈశ్వరుడు ఉన్నాడు ఆయన కొడుకు అంటూ ఉంటాడు నేను చూసి అయ్యో పాపం వ్యమోహం ఇరుక్కుపోయాడు ఫస్ట్ అయ్యా అని నాకు జాలి కలిగింది అయ్యో పాపం సంపూర్ణుడు లక్ష్మీ అనుగ్రహం ఉంది కానీ ఏం ఆ అనారోగ్యవంతుడు అయిపోయాడు ఎందుకు అయిపోయాడు ఆ సంపద కారణంగానే అనారోగ్యవంతుడు అయిపోయాడు తినేసి తినేసి చాకలెట్లో వెళ్ళినా అది స్విట్జర్లాండ్ నుంచి తీసుకోవడం తినేయడం అను ఇలా ఇప్పుడు వాడిని ఇంకా ఎవడం రక్షించలేదు ఈ స్కాట్ ఆ వలయంలో చిక్కుకున్నాడు ఇది కన్నా టమాటో పేట్ కూర్గాయ కూర్గాయ సో వాళ్ళని చూసి జాలిపడాల్సిందే తప్ప ఎనీ దీంట్లో అసూయపడాల్సిందేమీ లేదు చాలా మంది అసూపడతారు ఇది ఎనీ నథింగ్ ఏం అసూయపడతారు ఇది నథింగ్ ఇండియా ఈజ్ ఏ డీప్లీ కరప్ట్ కంట్రీ అండి పది కోట్లు ఏం చేస్తారు పది కోట్లు డీప్లీ కరెక్ట్ సొసైటీ ఎవరో ఫలానా అని కాదు సొసైటీ ఈజ్ లైక్ దాట్ డీప్లీ కరెక్ట్ అదే కాబట్టి నేను ఏం చేస్తాను ఈ డబ్బు అంతా అని అంటున్నాడు ఈ డబ్బంతా నేను ఏం చేస్తానంటున్నాడు నేను వెళ్ళిపోతానంటే నాకేమిచ్చి వెళ్తామో చెప్పి అప్పుడు గుమ్మం నుంచి బయటకు వెళ్ళాను అడే అని కాకుండా భగవాన్ వేదే బ్రూహీ ఏదో ఒక విజ్ఞానం ఉంది ఆ విజ్ఞానం కారణంగా నీవు ఇది దీనంతనే కూడా త్రోసిపుచ్చి మళ్ళిపోతున్నావు అది నాకు చెప్పి దీని ఇది ఇష్యూ కాదు ఇది వాట్ ఎవర్ విల్ హ్యాపన్ విల్ హ్యాపన్ టు దాప్ ఏదో ఉంటున్నాయి రోడ్డు మీ పరస్తారో తీసుకెళ్ళి అవ్వాల్సింది ఏదో అవుతుంది బట్ దీన్నంతనే తృణప్రాయంగా విలువడానికి మీకు ఆ శక్తినిచ్చిన ఆ విజ్ఞానం అదేమిటది అది నాకు చెప్పు తర్వాత గుమ్మల్ నుంచి ఇది అమృతత్వం ఆశాసానాయా మైత్రేయా అదే అని అమృతత్వాన్ని కోరుతూ ఉంటాడు ధనాల్ని సంపదని కోరటం అటువంటి మైత్రేయుకి యాజ్ఞవల్క్యుడు ఉపదేశించాడు యాజ్ఞవల్క్య ఆత్మవిజ్ఞానమిదం ఉపదిశతి అది పూర్వ సందర్భం అటువంటి మైత్రేయుకి ఆమె కోరిన అమృతత్వాన్ని ఇచ్చే ఈ ఆత్మవిజ్ఞానాన్ని ఉపదేశించాడు ఈ ఆత్మవిజ్ఞానము అంటే ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య ఆ సెక్షన్ అంత అది ఉపదేశించాడు అది దాని సందర్భం ఆ సందర్భాన్ని బట్టి మనకి స్పష్టంగా తెలిసిపోతోంది ఇది పరమాత్మ విజ్ఞానమే తప్ప విజ్ఞానాత్మ యొక్క విజ్ఞానం కాదు ఈ పరిచ్ఛన్న జీవుడు ఉన్నాడు దుసరా పరిచ్ఛిన్న జీవుడి గురించి ఆవిడేం అడుగుతుంది వీడు చెప్తాడు అడిగేది లేదు చెప్పేది లేదు ఇప్పుడు జాతకం వాడి దగ్గరికి వెళ్ళి నా జాతకం నుంచి ఏం చేయడం అంటాం వాడేం చెప్తాడు వీడేం తెలుసుకుంటాడు వీడేం తెలుసుకుంటాడు వాడేం చెప్తాడు వీడే వీడేమని చెప్తాడు నీ విద్యారేఖకి అడ్డంగా గేత ఉంది నువ్వు ఎంఎస్సీ తోటి ఆగిపోతుంది సరే మంచిది ఓకే దట్ ఈస్ వన్ థింగ్ నీ ధనరేఖ బాగానే ఉంది కానీ ఫైన్ ఏదో ఉంది ఎవరో నువ్వు సంపాదించి ఎవరో పుట్టించేసుకుంటారు అది అందరికీ వర్తిస్తుంది వీడికి ఒక్కరికే వర్తించడం కాదు అందరికీ యూనిఫామ్గా అందరికీ వర్తి వీళ్ళు చెప్పి వీలనే ఉంటాయి అందరికీ అన్ని సందర్భాల్లో వర్తించేవే చెప్తాను మీరు ఇంట్లో వాళ్ళ యొక్క కలహాల వల్ల బాధపడుతూ ఉంటారు ఎలా ఉంది ఇది ఇది ఎలా ఉంది ఆ రోడ్డు మధ్యలో నిలబడి చెప్పేస్తే మొత్తం అందరికీ అన్యాయం చేస్తుంది మీకు ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి సంపాదించే దానికి ఖర్చుకి ఇబ్బంది తేడాలు ఉంటాయి కాలను కొట్టుకుని అడగాలండి ఎవడో ఒకడు సరే నువ్వు అలాంటివి చెప్పే కష్టం కరెక్ట్గా చెప్పదు స్పెసిఫిక్గా చెప్పమని అడగాలండి ఇంకొక అరగంటలో ఏమవుతుందో చెప్పమని అడగాలి ఇంకో హాఫ్ అన్ అవర్లో ఏమవుతుంది చెప్పి ఏమవుతుంది ఏమీ అవ్వదని చెప్పుకోను హాఫ్ అన్ అవర్కి చెప్పడం సమ్ అప్సేషన్ ఐ హ్యావ్ ఐ థింక్ సో కాబట్టి విజ్ఞానాత్మ విజ్ఞానం వీడేం చెప్తాడు వాడేం తెలుసుకుంటాడు విజ్ఞానాత్మ ఇస్ ఎ ఫేక్ ఇట్ ఇస్ ఎన్నో రియాలిటీ టు డాట్ కాబట్టి ఇది పరమాత్మ విజ్ఞానమే చెప్పడానికి అది ఒక పూర్వాపర సందర్భాల్లో పూర్వ సందర్భం అని ఆయన అదే అన్యత్ర పరమాత్మ విజ్ఞానాత్ అమృతత్వమస్తి ఇది శృతి స్మృతి వాద వదంతి పాపం ఆయన శంకరులు చూసిన శృతులు స్మృతులు అలా ఉన్నాయి మన ఆయన అడిగితే చెప్తారు వీళ్ళు చెప్పే శృతులు స్మృతులు ఆయన ఏమంటున్నారంటే ఆ పరమాత్మ విజ్ఞానం ఒక్కటే అమృతత్వ సాధనము ఇంకా ఏది లేదు అని శృతులు చెప్తున్నాయి స్మృతులు చెప్తున్నాయి కాబట్టి ఇట్ ఈజ్ వెరీ వెల్ అంట్రస్టూడ్ తత్మవిజ్ఞాన సర్వవిం ఉచ్యమానం న్యరమకారణ విజ్ఞానా ముఖ్యమవకల్పతే ఇది ఒక ప్రణాళిక అది వేదాంతశాస్త్రము యొక్క ఒక విలక్షణమైన ప్రతిపాదనశైలి అది నీకు ఎక్కడే కనపడుతుంది ఇంకెక్కడా కనపడదు విలక్షణమైన శైలి అది ఎలాగంటే కారణము కార్యము అని రెండు ఉంటాయి కారణకార్యభావం కారణము అంటే ఉపాదానము అర్థం ద మెటీరియల్ కాజే దాన్నే మనం మాట్లాడుతున్నాం కారణకార్యభావంలో అదే ఉంటుంది ఇప్పుడు బంగారము కారణము ఆభరణాలన్నీ కార్యములు ఇప్పుడు దీంట్లో రెండు చెప్తారు కారణకార్యభావాన్ని అంగీకరిస్తూనే రెండు విషయాలు చెప్తారు ఒకటి వస్తువు కారణమే కార్యము నామరూపం తప్ప వస్తువు కాదు అదొకటి చెప్తారు రియాలిటీ కాదు అది ఇది జస్ట్ నామరూప వస్తువు రియాలిటీ మనకు బంగారమే నెంబర్ వన్ నెంబర్ టూ వస్తువులు తెలిస్తే జ్ఞానం కదా కారణాన్ని తెలుసుకున్నట్లయితే కార్యములన్నీ తెలిసినట్లే అయిపోతుంది ఇంకా వేరే కార్యాలని తెలుసుకోవాల్సిందేమీ లేదు ఇది రెండవది ఈ రెండూ కూడా అవి వేదాంత శాస్త్రానికి మాత్రమే విలక్షణంగా ఉంటాయి ఇతరత్రు అన్వయించవు ఇప్పుడు ఉదాహరణకి బంగారం తెలిస్తే ఆభరణాలు తెలిసినట్టే అలా ఉంటుంది ఏమీ తెలియనట్టే ఉంటుంది ఇప్పుడు బంగారం మీద పనిచేసే సైంటిస్ట్ ఉంటాయి బంగారం మీద వాళ్ళు పనిచేస్తారు బంగారం యూజ్ చేస్తారు ఇప్పుడు ఈ పార్టికల్ కౌంటర్స్ ఉంటాయి చూడండి పార్టికల్ కౌంటర్స్ పార్టికల్స్ని కౌంట్ చేసి దానికి డిటెక్టర్స్ ఉంటాయి ఆ పార్టికల్ని డిటెక్ట్ చేసి ఆ పార్టికల్ డిటెక్ట్ చేసేది గోల్డ్ థ్రెడ్ డిటెక్ట్ చేస్తుంది గోల్డ్ థ్రెడ్ మీద పడుతుంది ఆ పార్టికల్ పొడుతూనే గోల్డ్ థ్రెడ్ ఈ యూస్డ్ లీ డిటెక్టర్ వారికి ఆభరణాల గురించి ఏం తెలుస్తుంది ఆ సైంటిస్ట్కి ఆభరణాల గురించి ఏం తెలుస్తుంది తర్వాత ఇంటెల్ వాళ్ళు ఉంటారు ఇంటెల్ వాళ్ళు సర్క్యూబ్స్ అవి డిజైన్ చేసేవాళ్ళు ఆ డిజైనింగ్లో గోల్డ్ యూజ్ చేస్తారు ఇంటెల్ ఇన్ సైడ్ దాంట్లో గోల్డ్ యూజ్ చేస్తారు మైనట్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ యూస్ చేస్తారు మనందరూ సెల్ ఫోన్స్లో పిసరంత గోల్డ్ ఉంటుంది ఆ గోల్డ్ ఎలాగ యూజ్ చేయాలి దాన్ని వినియోగించే పద్ధతి ఏమిటి దానికి సంబంధించి ఒక వెరీ వెరీ రిఫైన్డ్ టెక్నాలజీ మినిమమ్ గోల్డ్ని అక్కడ సర్క్యూట్స్లో వాడతారు ఎలక్ట్రిసిటీ ఫ్లోకి గోల్డ్ ఈస్ ద బెస్ట్ కండక్టర్ ఎలక్ట్రిసిటీ బెస్ట్ కండక్టర్ ఉపయోగించాలి అక్కడ అప్పటికే హీట్ అప్స్తో ఉంటుంది అందించే గోల్డ్ వాడితేనే గోల్డ్ కాకుండా కాపర్ అది ఇంకా మెల్ట్ అయిపోతుంది ఆ వేడికని సో గోల్డ్ వాడినప్పుడు ఆ గోల్డ్ ఎలాంటి గోల్డ్ వాడాలి ఎలా వాడాలి అని వాళ్ళు సైంటిఫిక్గా వాళ్ళు ఉంటారు సైంటిస్టులు ఉంటారు వాటికి ఆభరణాల గురించి ఏం తెలుస్తుంది తెలియదు కారణ విజ్ఞానం వల్ల కార్య విజ్ఞానం వస్తుంది అనే మాట లోకంలో పనికిరాదు లోకంలో అది వస్తాయి అది కేవలం వేదాంత శాస్త్రము యొక్క విలక్షణ ప్రతిపాదన శైలి కారణాన్ని తెలుసుకుంటే కార్యాన్ని తెలిసినట్లే అంటే మరి మీరిప్పుడు చెప్పిన దృష్టాంతమే దాన్ని కుదరట్లేదు కదా అంటే ఇది లౌకిక దృష్టాంతం అంటే అదంత మిథ్య ఆభరణము అనేది ఇట్ ఈజ్ యువర్ ఇమాజినేషన్ ఆభరణం అసలు ఏమీ లేదు నో సచ్ థింగ్ వృత్తికేచ్చేవ సత్యం ఉన్నది గోల్డే కాదండి ఆభ ఇట్ ఇస్ ఆల్ యువర్ ఇమాజినేషన్ హీ ఈజ్ సెల్లింగ్ ఇమాజినేషన్ అండ్ యూఆర్ పర్చేసింగ్ ఇమాజినేషన్ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ దాంట్లో గోల్డ్ ఖరీదు పదివేలు పెట్టుకున్నారనుకోండి దాంట్లో గోల్డ్ ఖరీదు నాలుగు వేలు మిగిలిందంతా ఇమాజినేషన్ అదే దా ఆల్ యువర్ ఇమాజినేషన్ ఏమిటది నేను ఇది ఆభరణము ఇది మెడబెట్టుకుంటాను యూ యు ఆర్ యు ఆర్ మిస్టేకింగ్ ఆల్ ది వే ఆ మిస్టేకింగ్ అది డీప్ రూటెడ్ మిస్టేక్ ఇంకా దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు కాబట్టి ఆభరణం అనేది మరి నువ్వు ఎందుకు ప్రస్తావించామంటే ఓన్లీ టు రిజెక్ట్ ఇట్ ప్రస్తావించావు అనువాదం చేసి రీస్టేట్ చేసి జస్ట్ టు రిజెక్ట్ ఉన్నది కారణం ఒక్కటే కాబట్టి కారణ విజ్ఞానమే కావాలి కారణ విజ్ఞానము సరిపడుతుంది కారణ విజ్ఞానాన్ని పొందినట్లయితే కార్యము తెలిసినట్టే అయిపోతుంది అని రెండు రెండు ప్రతిపాదన శైలులు విలక్షణమైన ప్రతిపాదన శైలి అది ప్రస్తావిస్తున్నారు ఇక్కడ ఏమొస్తుందంటే ఆత్మవిజ్ఞానము కనుక పొందినట్లయితే సర్వ విజ్ఞానము ఉన్నట్టే ఎందుకంటే ఆత్మయే సర్వము ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు సర్వము ఆత్మయనే ప్రకాశిస్తోంది కాబట్టి ఆత్మను తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్నట్లే అని ఒక ప్రతిపాదనము కలదు సో ఆత్మవిజ్ఞానైన సర్వ విజ్ఞానం ముఖ్యమా ఆ ప్రతిపాదన కరెక్ట్గా కరెక్ట్ అవ్వాలంటే ఆత్మ సర్వకారణ సర్వ జగత్కారణమైన పరమాత్మ మాత్రమే అవ్వాలి వీడు జీవాత్మ సర్వ జగత్కారణం కాదుగా వీడు జగత్తులో భాగంగా ఉంటాడు వీడు కాబట్టి సర్వజగత్కారణమైన పరమాత్మయే ఆ డిస్క్రిప్షన్లోకి ఫిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆత్మశబ్దం చేత పరమాత్మయే చెప్పబడుతోంది అంటే ఏం చేస్తారంటే ఔపచారికం చేసేస్తారు ఉపచారమున ఒకటి ఉంది సింహో మానవకహ ఇవి స్టాండర్డ్ దృష్టాన్ని ఈ బ్రహ్మచారి సింహం అంటాడు సింహం అంటే వీడు మనిషికి సింహానికి తేడా తెలియక చెప్పాడు అనుకోకూడదు మీరు వాడు గౌణం అంటే సింహానికి ఉండే గుణాలు వీడికి చెప్పడం వల్ల అభిప్రాయం సింహం కాదని తెలిసి సింహమని చెప్పుతా దాన్ని ఉపచారము సింహము కాదు అని తెలిసి సింహం అని అంటే మరి అలా ఎలా చెప్పేటంటే ఏదో ఎత్కించి సంబంధం ఉంటుంది ఏదో గుణం సింహానికి షూరత్వం అనే గుణం ఉంటుంది వీడి కూడా సూదుడు అంతే సర్ప అదేవిధంగా ఈ ఆత్మవిజ్ఞానమైన సర్వ విజ్ఞానం అంటే సర్వం అంటే మొత్తం సృష్టి అంతా తెలిసిపోతుందని కాదండి సర్వం అంటే అంతా సర్వం కాదు అదే సర్వం నీకు అందు అందుబాటులోకి వచ్చేసిందా అడిగాడు ఆ సర్వము నాకు అందుబాటులోకి వచ్చేసింది అంటే సర్వము అంటే ఇంకా సృష్టి అంత వీడు అందుబాటులో దేవతలు గంధర్వులు గిన్నెలు వీడు అందుబాటులోకి వచ్చేశారిన కాదు ఉపచారం సర్వం అంటే మొత్తం సర్వమని కాదు ఏదో ఆ ఆఫీసర్ అంతా వీడు అందుబాటులో వచ్చింది అంటే అసర్వమునందు సర్వశబ్ద ప్రయోగం చేస్తారు ఎలాగంటే అసింహమునందు సింహశబ్ద ప్రయోగం చేస్తారు సింహ మానవత తెలిసి చేస్తారు అలాగా అటువంటి ఉపచారము కాబట్టి ఆత్మవిజ్ఞానైన సర్వ విజ్ఞానం అంటే ఉపచారం అయ్యాది ఆ జీవుణ్ణి తెలుసుకుంటే వాడి వాడి వాడి మొత్తం వాడి సంసారం మనకి తెలిసినట్టే అవుతుందని సంథింగ్ లైక్ దాట్ ఉపచారం అంటే ఏమైంది ఇప్పుడు పరమాత్మ అక్కర్ లైక్క జీవాత్మ కూడా అవ్వచ్చు ఉపచారం చేత జీవాత్మ కూడా అవ్వచ్చు అని అనడానికి వీటి లేదు అలాగే ఉపచారాన్ని అడ్డుపెట్టుకుని ఆత్మని జీవాత్మని చేసేయటానికి ఇది లేదు ఆర్గ్యుమెంట్ తెలిసిందండి ఎందుకంటే ఆ ప్రకరణము ఆ పరమాత్మ ప్రకరణము తప్ప ఉపచారమును అడ్డుపెట్టుకుని చేసేది కాదు అని ఉపచారము పనికిరాదు ఇక్కడ అని ఆయన నిరూపిస్తున్నారు తధాచే ఆత్మవిజ్ఞానమైన సర్వ విజ్ఞానముచ్యమానం నా అన్యత్ర పరమకారిన విజ్ఞానా ముఖ్యం అవకల్పతే అది ముఖ్య అర్థము అంటే ఆ పర ఆత్మను తెలిస్తే సర్వము తెలిసినట్టే సర్వమంటే సర్వమే యథార్థంగా సర్వమే అవ్వాలంటే మటుకు ఆత్మ పరమాత్మయే అవుతుంది పోనీ ముఖ్యార్థం వద్దులండి గౌణార్థం తీసుకుంటాం సింహము కాకున్నా సింహం అని చెప్పినట్టుగా సర్వము కాకున్నా సర్వమని తీసుకుంటాము అప్పుడు పరమాత్మ కానక్కర్లా అప్పుడు జీవాత్మ అవ్వచ్చు కదా అది కాదంటారు నైతతే ఔపచారికం ఆశ్రయితు శక్యం కానీ ఉపచారాన్ని ఆశ్రయిస్తారు ఎప్పుడంటే ముఖ్యార్థం పొసగనప్పుడు ఉపచారాన్ని ఆశ్రయిస్తారు ఇప్పుడు సింహం అనవట అంటారు ఈ బ్రహ్మచారి సింహము అంటాడు అన్నాయన పండితుడు మూర్ఖుడేమీ కాదు మూర్ఖుడు అంటే సరే ఇంకా వాడు అన్నదానికి అర్థమైనా వదిలేస్తారు అన్నాయన పండితుడు ఆయన ఏదో ఒక అభిప్రాయంతో అన్నాడు కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు అయితే ఇంక మీరు సింహమే అదే కాదు కదా సింహం కాదు కదా మరి ఆయన అలా అన్నాడేమి ఆయన ఎందుకు అలా అని ఉంటాడు అని మీరు ఏం చేయాలి ముఖ్యార్థాన్ని పక్కన పెట్టి ఒక గౌణార్థాన్ని ఆశ్రయించి ప్రయత్నం చేయాలి ఒక గంగాయాం ఘోష అన్నాడు అంటే గంగలో పల్లె అన్నాడు గంగయందు పల్లె కాబట్టి పల్లె గట్టు మీద ఉంటుందా గంగయందు ఉంటుందా గట్టు మీద ఉంటుంది అన్నవాడు మూర్ఖుడా పండితుడా పండితుడు మరి ఇప్పుడు ఏం చేద్దాం ముఖ్యార్థము కుదరదు ఎందుకంటే సప్తమే విభక్తిగా ఆశ్రయం అర్థం పల్లెకి ప్రవాహం ఆశ్రయం కాదు కాదాలదు కాబట్టి ముఖ్యార్థం కుదరదు అయితే ఆయన అన్న మాటను తోసిపుచ్చు ఆయన పండితుడు అన్నాడన్నమాట దాన్ని తోసిపుచ్చడానికి వీరు లేదు ఆహా అప్పుడు ఏం చేద్దాం ఏదైనా గుణాన్ని బట్టి గంగా శబ్దానికి గంగా తీరమునందు లక్షణ చెప్పుకోవాలి గంగా తీరమునందున్న పల్లె అని చెప్తున్నాడా ఆయన అని అర్థం చేశాడు భాగవతంలో కూడా సరస్వత్యాం అని వస్తుంది ప్రథమ స్కంధంలో సరస్వతీ నది ఎందు ఈయన ఆశ్రమం కట్టుకున్నాడు అని ఉంటుంది సరస్వతి ఎందు ఆశ్రమం కట్టుకున్నాడు మనం ముక్కస్సు అన్నట్టుగా సరస్వతిలో ఆశ్రమ సరస్వతిలో ఆశ్రమం ఎలా కాబట్టి మనం ఏం రాశామంటే సరస్వతీ నదీ తీరమున కట్టుకుంటాడో సరే అది సో ఆ రకంగా కాబట్టి దాన్ని ముఖ్యార్థము పొసగనప్పుడు గౌనార్థాన్ని మనం తీసుకుంటాం దాన్ని ఉపచారము అంటారు ఆ రకంగానే ఆత్మ తెలిస్తే సర్వము తెలిసినట్లే ఆ సర్వం ముఖ్యార్థం కాదులేవయ్యా వీడి గురించి వీడు తెలుసుకుంటే సర్వ ఏం తెలిసినట్టు ముఖ్యార్థం పొసగదు కాబట్టి ఆ ముఖ్యార్థం అంటే సర్వం అంటే సర్వం కాదండి ఏదో కొంచెం తెలిసినట్టు అర్థం సర్వశబ్దానికి ఎత్తించిది అర్థం చెప్తాము ఆయనకు అంత తెలిసినంటే ఆ సబ్జెక్ట్లో కొంత తెలుసును అని అర్థం అలా చెప్తాము అలాగంటే ఉపచారమును ఆశ్రయించుట తాగాదు ఎందుకంటే ఉపచారాన్ని ఆశ్రయించాలంటే ముఖ్యార్థానికి గతి లేనప్పుడు మాత్రమే ఉపచారమును ఆశ్రయించాలి ఇక్కడ పరిస్థితి అలా కాదు ఇక్కడ ముఖ్యార్థమే చెప్పబడుతూ ఉన్నది ఉపచారమును ఆశ్రయించుట ఇక్కడ కుదరదు ఎందుకు కుదరదు ఎత్కారణం ఆత్మవిజ్ఞాన సర్వ విజ్ఞానం ప్రతి జ్ఞాయ గ్రంథేన తదేవ ఉపపాదయతి కారణం ఏమిటి ఎత్ కారణం కారణం ఏమిటి ఉపచారం తీసుకోకూడదు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు మొట్టమొదటి ఏం చెప్పారు ఆత్మని తెలిస్తే సర్వములు తెలిసినట్లే అని చెప్పారు అక్కడ ముఖ్యం తీసుకోవాలా ఉపచారం చేయాలా అని కదా మన చర్చ ఆ చెప్పిన వెంటనే అనంతరైన గ్రంథేన వెంటనే ఇంకా ఇంకా మళ్ళీ గ్యాప్ ఏం లేకుండా ఏం చెప్పరు చూ ఆ చెప్పిన దాన్ని చూసి నువ్వు ముఖ్యార్థం పొసుకుతుందా పొసకదు కాబట్టి నువ్వు అపచారం చేయాలా నివేశించే ఓకే ఏం చెప్పారు తదేవో ఉపపాదయు సర్వశబ్దానికి ముఖ్యార్థాన్నే చెప్తున్నారు అక్కడ ఆ తరువాత వచ్చిన వాక్యంలో ఇమీడియట్ సెంటెన్స్లో ఎలాగంటే బ్రహ్మతం పరాదా యోన్యత్ర ఆత్మన బ్రహ్మవేద నేను ఉపదేశ సహస్రంలో సెంటెన్స్ చాలా మంచి సెంటెన్స్ అని మీ అందరి చేత మూడైదు సార్లు అనిపించా నన్ను ఎవరో పిలిచో ఐదు నిమిషాలు ఉపన్యాసం చెప్పమంటే నేను నా ఉపన్యాసం చెప్పిన వెనుకుని నన్ను పంపించేస్తారా అని అడిగి నా పంపించేస్తాను అయితే చెప్పేస్తాను నేను చెప్పేసి వచ్చేసా అది కజీషన్ సో ఏమిటంటే ఆ వాక్య అక్కడ ఆ వాక్యమే చెప్పారు ఎందుకు చెప్పానంటే వాళ్ళ చేత మూడుసార్లు చెప్పించా వాళ్ళ గుర్తుందో లేదో నేను నేను గుర్తుపెట్టుకోవాలి కదా నాకు నేను మర్చిపోతా అని దాన్ని ఒకటి రెండు సార్లు మళ్ళీ మనం ఇంకోసారి గుర్తు చేసుకుంటే వాళ్ళకు గుర్తున్నారు లేకపోతే మనకు గుర్తుందని చెప్పేసి నేను అక్కడ అది చెప్పాను ఆ లక్ష్యం ఏంటంటే నా తత్వదృక్ స్వాన్యమతి కచ్చిత ఉపదేశ సహస్రంలో ఉంది ఆ ప్రకరణం చిత్తజీవనం వస్తుంది తత్వదృక్ అయినవాడు తత్వము తెలుసున్నవాడు స్వఅన్యమతి అన్నడు కాదడు అనకంటే భిన్నమైనది ఉన్నది అని అన్నవాడు వాడు తప్పులను తెలుసున్నవాడు కాదు ఎవడైనా ఏదై వాడు పరాయి వాడురా మనవాడు కాదన్నాడంటే వాడు తప్పులవేత్తగా వాడు తప్పులవేతగా ఈ బ్రాహ్మణులు ఉన్నారే చాలా గడబిడి చేసి కాబట్టి వాళ్ళని దూరం పెట్టు వాడు కాదు అన్నా అన్నాడు అనుకోండి ఆ అన్నవాడు వాడు అన్నమాట సత్యం కావచ్చు లోక దృష్ట్యా సత్యం కావచ్చు ఆత్మదృష్ట్యా అది తప్పైపోతుంది ఇంకొకటి వచ్చి ఈ క్షత్రియులు ఉన్నారే రాజులు వీళ్ళేమో భోగాల్లో పడిపోయి ప్రజలని సామాన్య ప్రజలని వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు ఎక్కడైనా సరే ఉండి భోగాల్లో పడిందంటే అక్కడ కమ్యూనిజం పుట్టుకొస్తుంది దిస్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ వరల్డ్ బిట్వీన్ 1910 టెన్ అండ్ నైన్టీన్ టూ థౌజండ్ టెన్ ఇంక ఇప్పుడు కమ్యూనిజం ఎక్కడా లేదు కాబట్టి కమ్యూనిజం ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఏదో ఇండియాలో మన వాళ్ళు దాన్ని ఆ రెలిక్ ప్రాచీన అవశేషాన్ని కన్నా అట్టి మన వాళ్ళు ఏదో పట్టుకున్నారు అలా వెళ్ళాడుతున్నారు తప్ప ఇంకెక్కడా లేదు దాన్ని చైనా వాళ్ళే వదిలిపెట్టేశారు తర్వాత క్యాస్లో వదిలిపెట్టేశారు చైనా తర్వాత మళ్ళీ అంతకు వాడినన్నావా క్యాస్లో వదిలిపెట్టేశారు రష్యా వాళ్ళు ఎప్పుడో వదిలిపెట్టేశారు ఏమండే ఇంకా వెనుసు వేలా ఆయన పాపం స్వర్గానికి వెళ్ళిపోయారు ఇంకెక్కడ ఉంది కమ్యూని మన దగ్గరే ఉంది ఇంకెక్కడా లేదు మన దగ్గర అట్టే ఎందుకంటే ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ వీళ్ళు కొంతకాలం దాని అలా పెట్టుకుంటారు ఆ విశేషాన్ని పెట్టుకుంటారు ఈ పీరియడ్ మీరు చూసుకుంటే నైన్టీన్ టెన్ అండ్ సోషియాలజీ హిస్టరీ ఆఫ్ సోషియాలజీ సోషల్లో ఫిలాసఫిక మీరు స్టడీ చేస్తే ఇట్ ఈజ్ ఫ్యాషనబుల్ టు బీఏ కమ్యూనిస్ట్ ఇట్ ఈజ్ ఫ్యాషనబుల్ టు బీ ఎ కమ్యూనిస్ట్ ఇట్ ఈస్ ఫ్యాషనబుల్ అలా ఉండేది ఎక్కడ కమ్యూనిజం వస్తుంది మొనారిటీ ఉండి వాళ్ళు భోగాల వెంట పడితే కమ్యూనిజం వస్తుంది నేపాల్ మొనారిటీ వాడి పక్కనే ఉండేవి ఇవి కెసీనోలు ఆ రాజ దర్బారు పక్కనే కెసినో ఆ రోడ్డు మీద కఠ్మండూలో నేను చూశాను చూశానుకున్నాను ఎప్పుడూ పోతాడు మీరు ఎందుకంటే ఆ కెసీనోలోకి వెళ్తాడు మందు పుచ్చుకుంటాడు టేకాడుతాడు ఇంకా వాడేం రాదు వాడు ఏం చేశాడో తెలిసినా మొత్తం వాళ్ళు ఇంట్లో వాళ్ళందరినీ కాల్చంపేశాడు ఆ తర్వాత ఆ రాజరికమే కూలిపోయి ఎవాళ్ళు వచ్చారు మార్క్సిస్టులు వచ్చారు మొనార్టీ ఉందంటే మీకు కమ్యూనిజం గుర్తుకొస్తుంది కంబోడియాలో సిహనౌక్ ప్రిన్స్ సిహనౌక్ ఉండేవాడు మొనార్క్ ఆయన ఏం చేసేవాడు ఈ కంకు బైన్స్ని వాళ్ళని పెట్టుకుని డ్యాన్స్ ప్రోగ్రామ్లో ఆయన ఆయన కాదు ఆయన ముందే ఆయన ఆయన మంచివాడే ఎవరో చూస్తూ కమ్యూనిజం వచ్చేసి మారౌస్ అని వాళ్ళు వచ్చేసి రెండు సంహరించే ఏదో వచ్చేసారు వియత్నాం సేమ్ వియత్నాంలో కండో కమ్యూనిజం వాజ్ వెరీ పవర్ఫుల్ అట్లా అంతా వియత్నాం కమ్యూనిస్ట్ అమెరికాని ఓడించి వెనక్కి పంపించారు అంత పవర్ఫుల్ వియత్నాం కమ్యూనిస్ట్ అమెరికాని ఓడించారు వాళ్ళు అమెరికా మస్ట్ డిఫ్యూచర్ మొనారిటీ ఉంటే కమ్యూనిస్ట్ ఎందుకంటే ఆ క్షత్రియుల యొక్క లైఫ్ స్టైలు ఇట్ ఈస్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ఎందుకంటే వాళ్ళు భోగపరాయణలుగా ఉంటారు సమాజాన్ని వినాశం చేస్తారు కాబట్టి ఈ క్షత్రియులు ఉన్నారే వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళ ఆత్మ కాదని వీడంటే ఎందుకు ఎదురు రీజన్ చూసేదాక్ట్ సోషల్ దృష్టిలో కానీ వీడు అన్నట్లయితే వీడు తత్వద్రిక కాదు ఈ వైశ్యులు ఉన్నారు ఎంతసేపు డబ్బు తప్పింది లేదు బిజినెస్ మేక్ మనీ దట్ ది ఓన్లీ గోల్ వాళ్ళ పక్కన పెట్టు వాళ్ళ ఆత్మ కాదు అన్నాడంటే వాడు తత్వద్రిక కాదు ఈ శూద్రులు ఉన్నారు వాడు ఆత్మ కాదు అని అన్నాడంటే వాడు తక్కువ దొరికిపోతారు అని ఇలానే ఉంది ఆ మంత్రాలు ఇంకా చాలా ఉన్నాయి వీడు వీడు పరాయి వాడు అన్నాడంటే వాడికి ఆత్మస్వరూపం తెలియలేదు